ఉప్పెన చేచెడు తరు ఒకప్పుడు విత్తనంపుచ్చు ఆరింటికి ఈ తిప్పలు తప్పవు ధరా ఏ తిప్పలు తా నెరుగదిట్లు తెలుసుగదోయి తను వెరుకాయలు అట్లెరుగోయి గొప్ప గురు బోధ చొప్పున ఇరిగి పై తిప్పలు గల వాటిని తపదీసితే చాలు అట్లెరుగోయి ఉప్పెనచే చెడు తరు ఒకప్పుడు విత్తనము పుచ్చు ఆరింటికి ఈ తిప్పలు తప్పవు ధర ఏ తిప్పలు తా నెరుగదిట్లు తెలుసుగోయి తను వెరుకా బయలుల అట్లెరు పోయి గొప్పయిన గురుబోధ ఎరిగి పై తిప్పలు గల తపా తీసితే చాలు తెలుసుగదోయి తను వెరుక బయలుల అట్లెరుగోయి